లోకముంది ్యర్మ కరోమిలం శంభోత వారాధనం మనం కూర్చొని దేవుడి దగ్గర ఒక అరగంట పూజ చేశామనుకోండి బయటకు వచ్చి చాలా మనం గొప్పగా అనుకుంటాం అరగంట నేను పూజ చేశానని చిచ్చి వై షుడ్ ఫీల్ వెరీ గిల్ట్ ఫర్ దాట్ నేను అరగంట చేయగలిగానండి దౌర్భాగ్యం ఇంకా ఇరవై మూడున్నర గంటలు చేయలేకపోతున్నాను మీరు మూడు గంటలు పూజ చేస్తే ఎక్కువగా పెద్దగా అనుకోకండి చిచ్చి నేను ఇరవై ఒక్క గంటలే వేస్ట్ చేసుకుంటున్నాను ఫీల్ అవ్వాలి అప్పుడు మనలో ఆ అహం అనేది ఆస్పెక్ట్ మారిపోతుంది మనం అరగంట చేసి అరగంట చేశానండి అనుకోవడం వేరు నేను అరగంటే చేయగలిగాను ఇంకా ఇరవై మూడున్నర గంటలు అలా వేస్ట్ అయిపోయింది ఆ యాంగిల్ చూడండి ఎలా ఉంటుంది ఎంత ఎంత ఎక్సలెంట్ యాంగిల్ చూడండి చిన్నది మార్పు చిన్న మార్పు చేస్తే చాలు చిన్న మార్పు యాంగిల్లో ఆ యాంగిల్లో హేడా వచ్చేటప్పటికి ఏమొచ్చిందంటే నేను నేను అని ఎగిరి పడేటువంటి అహం పడుతుంది అక్కడ ఈశ్వర భావన వస్తుంది ఈ పువ్వుని నేను తీసుకుని గుర్తుపెట్టుకోండి చాలా అందంగా ఉంది నేను తీసుకున్నాను పూర్తి చేస్తున్నాను ఓం నమస్సి అని ఇలా పెట్టాననుకోండి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంటా నేను దేవుడికి పూలు పెట్టానని కానీ అసలు ఈ పువ్వుని నేను చూడాలంటే నా కంటి చూపించింది వాడు అసలు ఈ ఇలా తీసి చేతితోటి పట్టుకుని దాని అక్కడ పెట్టడానికి దీనికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాడిది నాది కాదు దీని వెనకాలండే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాడిది శక్తి ఒకవేళ నా కళ్ళు కనపడకుండా చేతులు ఇలా అయిపోయి ఉంటే నా పరిస్థితి ఆలోచించండి తెలియదు ఇన్ని ఇచ్చావే పరమాత్మ నేనేదో అస్త్రాలు ఎక్కడో చెట్టుకు పూసిన పువ్వు నాలో పువ్వుంచుకున్నానా కాదు ఇది నాకు ఆ చెట్టు నుంచి పూతెంపుకొచ్చి నీకు పెట్టి నేను పూజ చేశాను నేను జపం చేశాను ఏమిటండి దీంట్లో కాబట్టి నేను చేశాను అనే భావన కర్మ నువ్వే చేయించుకుంటున్నావు అనేది కర్మయోగం చాలా మంది అంటుంటారు స్వామి నాకు దేవుడికి ఇచ్చాడండి అని దేవుడు నాకు ఇచ్చాడు అనేది ఓకే మంచిది ఇది నాది అనకుండా ఈ దేవుడు ఇచ్చాడండి అనుకోవడం కొంతవరకు బెటర్ కానీ బెస్ట్ ఏం తెలుసు దేవుడు ఇచ్చాడనుకోండి ఇచ్చేస్తే ఇంకా వాడిది కాదు మీదవుతుంది అందుకు నా ఇచ్చాడనే పదం కట్ చేసి దేవుడిదేట్ ఇంకా నాదంటూ ఏమీ లేదు నేనంటూ ఏమీ లేదు ఎప్పుడైతే నాలో నేను నాది అనే రెండు తలుపులు తెరుచుకున్నాయో కనిపించేది బ్రహ్మచైతన్యని अभी इश्वरपण बुद्धि अंकने रमण महर्षि अटार ईश्वर नेकृत चिट्टोधक मुक्ति साधक एग्जापल मन देश इंट कर्मयोगा मन पूजे भगवं की अर्पित पड़ता పెట్టి నివేదన పెడతాం అయిన తర్వాత అందరికీ ఏం చేస్తారు ఆ పండు తీసుకొచ్చి ఒకటే పండు పెట్టాం నివేదన పెట్టిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఇంట్లో ఎంతమందింటాన్ని ముక్కలు చేసి ఒక్కొక్కళ్ళకి ఆయన ఇదిగో ప్రసాదం తీసుకొనిస్తా అరటి పండు తీసుకొనివ్వ కానీ ఒక్కటే నేను ప్రశ్నిస్తా మనం అరటి పండుని అరటి పండుగ చూసి పెరుగనులో నుంచుకున్నప్పుడు మామూలుగా ఆకలేసినప్పుడు తిన్నప్పుడు అరటిపండు ఇప్పుడు నువ్వు ప్రసాదం అనిచ్చేది అరటిపండు తేడా ఏం లేదు పండే ఒకటే కానీ నువ్వు ప్రసాదం ఎందుకు అంటున్నావు అది ప్రసాదం అని ఎందుకు అంటున్నావు అరటి పండు అని ఎందుకు అనట్లేదు అది అర్టి స్వామిది కానీ భగవంతుడికి ఇచ్చాం కనుక నుంచి వచ్చేదంతా ఇంకా ప్రసాదం ఈ భావన బాగుంది కదా ఈ భావన ఇంకొద్దిగా ఇంకొక అడుగు పైకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సపోజ్ మనకిచ్చిన అరటి పండులో చిన్న దెడ్డ తగిలి కొద్దిగా ఆ రసం కారుతుందనుకోండి చిచి दरद्र प्रसाद प्रसाद अर्वात अभी बासादे बाना प्रसाद टेस्ट उन्ना प्रसाद प्रसादमे प्रसाद में यह भेदम ले भेद बुद्धि कमुनी कगवत् प्रसाद अंदा टेलो निबर की पुलहू అయిపోయింది నా దగ్గరికి వచ్చేటప్పటికి విభూతి పెట్టారనుకోండి అబ్బాయి పులిహోర్ వచ్చింది నాకు వచ్చేటప్పటికి బూడిది పెట్టారు అనుకో అనుకుంటారెవరన్నా అఫ్ కోర్స్ తిండిని ధ్యేయంగా పెట్టుకుని రుచిని ధ్యేయంగా పెట్టుకున్న వారు అనుకోవచ్చు కానీ భగవంతుని జ్యయంగా పెట్టుకుని ప్రసాదం భావంతో వెళితే ఇది ప్రసాదమే ప్రసాదానికి ఇది అది అని ఏదైనా ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది ప్రసాదమే సృష్టి పెట్టుకోండి ఇది క్రియా ఇది భౌతికం దీన్ని ఇప్పుడు సాధనలోకి తీసుకుంది అందుకని మన వాళ్ళు పెట్టారు నేను చేసే ఏ కర్మ అయినా ఈశ్వరుడికి నివేదన చేస్తే అది అర్చన అయిపోతుంది ఈ పువ్వుని ఇలా పెట్టుకుంటే పువ్వు అదే భగవంతుడి దగ్గర పెట్టిస్తే ఏంటిది ప్రసాదం పండుని నేను పట్టుకునిస్తే పండు భగవంతుడికి పెట్టిస్తే ప్రసాదం ఏమండి ఒక పువ్వుని దేవుడి దగ్గర పెడితే జడం అది ప్రసాదమైపోయింది ఒక పండు జడం దాని దేవుడి దగ్గర పెడితే ప్రసాదమైపోయింది ఒక విభూతి దేవుడి దగ్గర పెడితే బూడిద అది ప్రసాదమైంది పటిక బెల్లం దేవుడి దగ్గర పెడితే ప్రసాదమైంది అసలు నన్నే దేవుడికి ఇచ్చుకుంటే నేనేమైపోతున్నాను జడ పదార్థాలే దేవుడి దగ్గర పెడితే ప్రసాద భావన పొందుతున్నప్పుడు సచేతనంగా ఉండే నేనే దేవుడికి అంకితమైతే ఆ జీవితమే ప్రసాదమైపోతాను ఇంకొక యాంగిల్ చూడండి ఇప్పుడు నా మనస్సునే భగవంతుడి కనుక అంకితం చేయగలిగితే నా మనస్సులో కలిగే ప్రతివి బయట నుంచి వచ్చే ప్రతివి నాకేమైపోతున్నా జీవితమే ప్రసాదం కాబట్టి నా జీవితంలో జరిగే ప్రతి ఘట్టము ప్రసాదం దుఃఖమొచ్చినా నాకు ప్రసాదం సుఖమొచ్చినా ప్రసాదం దెబ్బతిన్న పండు ప్రసాదం మంచి పండు ప్రసాదం అలానే నా జీవితంలో దెబ్బతిన్నే సంఘటన వచ్చినా ప్రసాదం మంచి సంఘటన అదృష్టవంతమైన సౌభాగ్యవంతమైన సంఘటన వచ్చిన ప్రసాదం కాబట్టి ప్రతి దాన్ని సాధకుడు ఎలా తీసుకుంటాడు ఈశ్వరానుగ్రహం అంతే బాస్ ఈశ్వర ప్రసాదం నాకు ఒక వ్యక్తి చాలా బాగా నచ్చాడండి అతనికి చాలా హెల్దీగా ఉండేవాడు క్యాన్సర్ వచ్చింది అతనికి తెలియలేదు అతనికి రెండేళ్లు గడిచింది అతను మూడేళ్లు బ్రతికాడు క్యాన్సర్ వచ్చిన తర్వాత అంటే క్యాన్సర్ వచ్చినట్టు కూడా వాళ్ళు పాపం అదే దానికి అది రహస్యపు ఉండదు సీక్రెట్ అనమాట తెలియదు వచ్చింది కానీ అది బాగా అగ్రివేట్ అయిపోయి దాని సింటమ్స్ అప్పుడు బయటపడతాయి అయితే ఆయన్ని డాక్టర్ గారు చూసి ఎవరే ఇది బయాప్సిక్ పంపిస్తామని చెప్పారట డాక్టర్ గారు డౌట్ పడ్డారు బయాప్సిక్ పంపించారు బాంబేకి అక్కడికి పంపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఎస్ క్యాన్సర్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఆయన అన్నారు సీ ఐఎమ్ గివింగ్ ట్రీట్మెంట్ ఈ కిమే ఇస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను బట్ చాలా రియాక్షన్స్ ఉంటాయి బాడీని అసలు ఆ పుల్ల ఎంత బాధ ఉంటుందో అంతకంటే వంద రెట్లు బాధ ట్రీట్మెంట్ లో ఉంటుంది పేషెంట్ షుగర్ అందరూ పెయిన్ ఇంకసలు క్రానిక్ పెయిన్ అది ఇంకా అసలు మనం తట్టుకోలేము అగలి సో అది నిజంగా పగవాడికి కూడా రాకూడదు అది మనం కోరుకోవాలి అందుకనే మన ఋషులందరూ కూడా నేను గా ఉండాలని లేదు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాను పశ్యంతు మాకశ్చిద్ దుఃఖమాప్మీయా ఈ మంత్రం మనం చెప్తాం ఆహవాడా కదా ఇది పనికిమానులు మళ్ళీ వెంటనే ఇంకేం అర్థం ఈ మంత్రం చెప్తాం ఈ మంత్రం యొక్క భావన ఎంత గొప్పది అందరూ బాగుండాలని కోరుకుంటాం వెంటనే రైపోగానే బయటికి రాగానే లేదా వారు అరవై ప్రయోజనం ఏం లేదు అది ఊరికి నీ పైపు కాడలాగా ఆ మంత్రం అప్పుడు చెప్పేశాం లోపల మన భావన అందే ఇంకేముందండి ఇక్కడ కర్మయోగం సాధన ఏమిటి సాధన అంటే ఊరికి కంఠస్థం చేసి కట్ చేయడం కాదు లోపల ఇన్నర్ ఇంజనీరింగ్ ఇంటర్నల్ గా ఇంజనీరింగ్ వరకు తిరగాలి సుత్తి కటారీలు గిటారీలు లోపలికి వెళ్ళాలి వెళ్ళి కొట్టాలి చిజిలింగ్ చేయాలి ఒక్కొక్క ముక్కని చెక్ వేయాలి అవసరం లేని మనం అవసరం లేని పనికి మనం ఎత్తి పెట్టుకున్నాం ఒక పెద్ద ముద్ద చేసుకున్నాం అవన్నీ చెక్కుతూ పోవాలి దట్ ఈ సాధన చెక్కాలి మనం సింపి అవ్వాలి సెల్ఫ్ స్కల్ప్టర్ అంటే మనకు మనమే సీతవ్వాలి గుర్తుపెట్టుకోండి అయితే ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉందన్నమాట ఇంక అసలు ఆయన పెయిన్ అలా ఇలా కాదు ఆయన ఆ తీమ్ అవి తీసుకొచ్చిన తర్వాత ఆ రేడియేషను అసలు అతను భరించలేక అందరూ వెళ్ళిపోయిన తర్వాత గదిలో కూర్చుని ఏడ్చుకునేవాడు వేరవేరని ఏడిచేసేవాడు నాకు ఆయనతో కొంత అటాచ్మెంట్ ఉండే అంత అయిపోయిన నేను వెళ్లేవాడిని వెళ్ళి రూమ్ లో రిలాక్స్డ్గా ఉండేవాడు రెండు స్వామిజీ కూర్చొని అనేవాడు ఎక్కువ మాట్లాడలేకపోయేవాడు బికాస్ ఆఫ్ దట్ హెవీ రేడియేషన్స్ నేను అడిగానే ఉంది ఎలా ఉంది మీకు పర్లేదా నేను దీంతో బతుకుతున్నాను ఇది నాతో ఉండాలి ఇంకా ఇది పోదు డాక్టర్స్ చెప్పారు సో ఐ షుడ్ లీవ్ విత్ దిస్ సో మీ ప్రవచనాల్లో నేను అర్థం చేసుకున్నానంటే పోయే దాన్ని ఆపలేం ఉండే దాన్ని ఆగతే స్వాగతం కుర్యాంతం ననివారయేట్ వెళ్ళిపోయేదాన్ని ఆపలేం ఉండేదాన్ని తొలగించలేం మన చేతుల్లో లేదు ఇప్పుడు ఇది నాతో పాటు ఉండాలి నేను బ్రతికినంత కాలం ఉండాలి ఇన్ఫాక్ట్ నన్ను రిలీవ్ చేసేది ఇదే ఈ లోకం నుండి నాకు రిలీవింగ్ ఎలిమెంట్ సో నన్ను రిలీవ్ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే స్వామీజీ నేను ఇంకా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళు ఏం కష్టాలు చూడాలో ఇది పాపం బుద్ధి ముంద మూడేళ్లకి నన్ను తీసుకెళ్లిపోతుంది ఇంకెక్కువ నువ్వు కష్టాలు బాధలు పడక్కర్లేదులే ముప్పై పెట్టుకుంటే కష్టాలు పడక్కర్లేదు మూడేళ్లు నీకు టైం పెడతాను రిలీజ్ చేసుకో తీసుకెళ్లిపోతానండి నన్ను నిజంగా విముక్తిని చేస్తుంది కదండి ఇది కాబట్టి ఈ కూడా మీ ఉపదేశారం వజగోవిందం దక్షిణామూర్తి స్తోత్రం మీ తాలూకా ఇవన్నీ వింటున్నాను బుక్స్ చాలా హ్యాపీగా ఉన్నాను సో ఐఎం కౌంటింగ్ మై డేస్ సో త్రీ ఇయర్స్ అన్నారు ఒకటి ఎక్స్టెన్ లైఫ్ అంతవరకు ఒక సిక్స్ మంత్స్ ఎంత ఉన్నారు పాస్టే నీ చూసొచ్చా నిజంగా ఎలాగా ఆస్పెక్ట్ చూడండి అది రోజు రోజు అది బాధ పెడుతుంది వీడి ఇంకా బాధపడిపోతున్నాడు అనుకోండి అది బాధ ఒకటి వీడు దాన్ని అర్థం చేసుకోకుండా వీడు కలదొక్కుంటున్నాడు అనుకోండి నరకం సో యాంగిల్ రాగానే ఎంత కౌన్సిలింగ్ ఉంది మనిషికి ఎంత ఒక డిఫరెంట్ లుక్ అది అందుకనే ఇక్కడ ఈశ్వరార్పిత ృతం చిట్టి సాధకం ఒకళ్ళు వచ్చిన దగ్గర స్వామి మాకు సంతానం లేరండి చాలా బాధగా ఉందండి చాలా బాధగా ఉందన్నారు ఆ దగ్గరికి వయసు నుంచుమించు ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ డాక్టర్ గారు ఏమన్నారు చాలా కష్టం ఆయనకు కూడా ప్రాబ్లం ఉంది మీకు కూడా ప్రాబ్లం ఉంది మెడిసిన్స్ వల్ల ఇది అవ్వదు సరే డాక్టర్ చెప్పిన తర్వాత నేను ఇప్పుడు డాక్టర్ ఏమన్నారని అడుగుతాను ఎందుకని వాళ్ల యొక్క డయాగ్నిస్ వాళ్ళ యొక్క ఏది నేను ముందు వింటాను ఇది మెడికలీ క్యూర్ కాకపోతే ఓకే ప్రయత్నం చేద్దాం ఎందుకని మెడికలీ క్యూర్ కాలేదంటే ఇటు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంత స్టాంప్ అడితే నీకంతే వైద్యుడు నారాయణుడండి భగవంతుడు వాడు కొంత డిసైడ్ చేస్తాడు ఇంకేమైనా వాళ్ల పరిధిలో ఏమో ఉన్నాయో చూద్దాం అది అవ్వదు అవ్వలేదు ఒక వన్ ఇయర్ వాళ్ళకు ఒక ఇది చేయండి వచ్చి నన్ను అవ్వలేదు అప్పుడు వచ్చారు స్వామి మా ఆవిడ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందండి ఏంటంటే ఇప్పుడు సమస్య చూడండి ఇక్కడ మీరు నేను ఎందుకు మాట్లాడుతున్నాను మీతో కంటే మీ నిజ జీవితంలో అనుభవాలు మాట్లాడుతున్నాను నాకేం పురాణాలు ఆ కథలు తీసుకొచ్చి ఏదో చెప్పట్లు కొట్టి మన వాస్తవాలు మన ఉపమానాలు చూడండి ఆవిడ ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందంటే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే పక్క కూడా ఏమనుకుంటారో అనేది ఒక ఫీలింగ్ ఆవిడకి వాళ్ళ పిల్లల్ని చూడగానే ఈవిడకు ఫీలింగ్ రెండోది మూడవది మీ పిల్లలు రారేదా మీ పిల్లలు ఎంతమందిని అడిగితే లేరని చెప్పుకునేటువంటి దుస్థితి మూడు దీంతో ఫంక్షన్లకు వెళ్ళట్లేదండి మేము మా ఇంట్లో కూడా ఏ ఫంక్షన్స్ పెట్టుకోవట్లేదు ఒకవేళ మాకు పిల్లలు లేరని ఎవరైనా చూస్తుంటే వాళ్ళు వచ్చితే వాళ్ళకి తెలిస్తే మాకు గెలిపి ఫ్రీ మాకు పిల్లలున్నారా లేరా ఏమి ఆలోచించకుండా మాతో సరళంగా మాట్లాడేవాళ్ళంటే ఆవిడ ఫ్రీగా మాట్లాడుతుంది కానీ మాకు పిల్లలు లేరు అని సత్యం వాళ్ళకి తెలిస్తే వాళ్ళతో మాట్లాడలేము మేము ఫ్రీగా इंकनी वाले इन आवड़ प्राब्स युवा प्राब्लम आयन की आवड़ की प्रा फील देलफ इनसे सेलफ इन अडडिक्वस लेकिन ये गिल अपराधिक वाला हाफ एन अवर् कौन च हाफ एंड अवर् कौन ची रूल द फैक्ट इन्म नीन ब्रतकाली నాకెవడో పుట్లేదని నేను ఎందుకు బాధపడాలి అని మొదలుపెట్టింది కాబట్టి ఆలోచించింది ఇదంతా మన యాంగిల్స్ మనం పెట్టుకుని లైఫ్ను అలాగే నొక్కేసుకుంటున్నాం అందుకనే ఇక్కడ మహర్షి ఎక్సలెంట్ కోణంతో ఇది రాలేదు అని నేను వెలిపిగా ఫీల్ అవుతున్నాను ఇది వచ్చింది అని నేను చాలా పొంగిపోతున్నాను నేను పొంగిపోవడం కానీ కుంగిపోవడం కాని ఈ దేని వల్ల కమిషన్స్ వల్ల ఒకటి పోతే కుంగిపోతున్నాను ఒకటి వచ్చేస్తే పొంగిపోతున్నాను ఈ పొంగుదల ఈ కుంగుదల అది ఎక్కడన్నది వస్తువుల మీద ఆధారపడా నా ఉనికి బయట వాటి మీద ఆధారపడి నా ఉనికి ఉందా నా ఉనికి స్వయంగానే ఉంది దేని మీద ఆధారపడి లేదు నా ఉనికి వస్తే వచ్చింది పోతే పోయింది రాకపోతే రాలేదు విషయం విషయమే అదే ఉపదేశారం పదివేల మంది విన్నా అదే లక్ష మంది విన్నా అదే ఒక్కడు విన్నా అదే కాకపోతే ఎక్కువ బెనిఫిట్ అవ్వాలని ఈ ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని విషయం మారదు అలాగని ఎవరొచ్చినా నేనే ఎవరు పోయినా నేనే నా ఉనికికి ఒకటి రాక ఇంకొకళ్ళ పోక సంబంధం లేదు నా ఉనికి నాదే నేను స్వయంగా ఉనికితో వెలుగు ఉండేవాడిని కాబట్టి నాలో అసమానత లేదు ఆ డిఫరెన్స్ లేదు ఆ రకమైన ఇంబ్యాలెన్స్ ఉండకూడదు అది ఎందుకు ఉండాలంటే చిక్క శోధకం సాధకం అయితే ఇప్పుడు ఈ కర్మలన్నీ చేసద్దామండి ఎలా చేయాలి एला पड़ते अलाटार आएगा का इन कोण कर्म अभी बंधिस्ता अवगाहन तो चे अभी विमुक्ति अविवेको चे कर्मल बंधिस्ाई अवगाहन तो चे कर्मलू विमुक्ति अदे कर्म अविवेक अदे कर्म विवेक पटक इनको एलक्ट्रीशियन वाड़े एम ची वी अरे वैर पींता इलाता है कष्ट पड़ता दी मन अल बिष्टि मेरीपता मन మనకు అవగాహన లేదు మనం వెళ్ళి వాడు ఏదో చేశాడు మనమే చేసుకుంటాం వాడికి ఇచ్చాం ఎదవది వాడికి వంద రూపాయలు ఇచ్చాం వాడు ఏదో ఇలా పీకాడు అలా పెట్టాడు ఇలా పెట్టాడు వీరికి ఎదుగుతుంది మీరు పీకారనుకోండి వంద ఉండదు బొందే ఇంకంటే వాడికి అవగాహన ఉంది వాడు పట్టుకుంటే వాడిని ఏం చేయదు మనకు అవివేకం అవగాహన లేదు కాబట్టి మనల్ని లేపొస్తుంది ఏమండి ఇక్కడ ఏదో పున్నొచ్చింది డాక్టర్ గారి దగ్గరికి ఆయన ఇంకోసారి కట్టి తీసుకుని ఇట్లా అన్నాడంటే कटेदार इला तुड़े अंत मन बक बकेट कने को नील्ले कि शुभ्रबाई आज एदेडी सर मैं सब्यूटन सब शुभ्रीन दुर्गा बकरे मुड़क रीन की रिंग उतिक फिनाइल कुछ शुभ्री कड़ी वाशे अवगाह कर्मचे विमुक्ति अविवेको कर्मचे इमण महर्षिंटार अवगाह कर्म चेयन इन मूड इंप्लीमेंटे काय वाक् मन कार्यको उत्तम कर्म चर्म को मूड द्वारा चस्ता का शरीर शरीर कायम दिप्रजेंडर फिजिकल बाॉडी मतलब अनाथ में अंतर का शरीरमे कदमी दी तोने कर्मल वाक्टे दट रिप्रजेंट दी इंद्रिया अंद्र की रिप्रजेश भगवं कूस्ता चूप इंप्लीमें दिप्रजेंट अलाज्ल इवन अंद्र की वाक रिप्रजेशन ఎందుకని ఎందుకు వాక్కును రిప్రజెంటేషన్ గా పెట్టారంటే రిప్రజెంటేటివ్ చెవితో విన్నా కళ్లతో చూసినా ముక్కుతో వాసన పీల్చినా నాలుగుతో రుచి చూసినా ఏం చేసినా అడిగితే ఏం చూస్తున్నావురా అంటే కళ్ళు చెప్పవు ఏం చెప్తుంది స్వామిని చూస్తున్నానండి ఏం వింటున్నావురా అంటే విన్నది చెవి కానీ చెవి చెప్పదు ఏం చెప్తుంది నోడే సో విజి రిప్రజెంటేటివ్ అందుకనే వాక్ రాజేంద్రియం वक् दा रिप्रजेट इकते मन हा मूडो इंस्ट्रुमें मूडो इंस्ट्रुमें दूसरी कायम मतलब फिजिकल बाॉडी अनाटमी की बाडी वाक्ट इंद्रिम बट दिश रिप्रजेट फर् आंद्रिया अर्थमी मन बाूम के काल कड़को काल्जा चतल नोट भाई चुपे नापल्ला कंगार पड़कान కాబట్టి దిస్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ ఇండియాస్ తర్వాత మనస్సు అది దేనిక రిప్రజెంటేటివ్ తెలిసింది అంతఃకరణాలకి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నిటికీ కూడా మనస్సు రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ మూడు కరణాలు కరణము అంటే ఏంటి ఇన్స్ట్రుమెంట్ సో ఈ ఇన్స్ట్రుమెంట్ మాధ్యమాలు ఈ మూడు మూడింటికి రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే మొత్తం సిస్టమ్ అనమాట ఇంకా అంతకంటే ఏం లేదు లోపల మాంసము కిండము అంటే మాస్ ఈ ఫిజికల్ బాడీ అనే మాస్ మాంస ముద్ద ఎముకలు రక్తము తర్వాత నరాలు ఇవన్నీ కలిపింది ఒక మాస్ దీంట్లో ఏమున్నా ఇంద్రియాలున్నాయి అంటే చూసే శక్తి వినే శక్తి మాట్లాడే శక్తి ఇంద్రియాలన్నీ లోపలున్నాయి ఇవన్నీ బోలకాలు ఇవన్నీ శరీరమే ఈ పెదాల శరీరమే నాలిక శరీరమే పల్లె శరీరమే ఇదంతా బాడీలోకి వస్తుంది కానీ ఇందులో మాట్లాడే శక్తిని చూసారా అది శరీరాన్ని కాదు లోపల ఉంటుంది సపరేట్ గా ఉంటుంది ఇండిపెండెంట్ ఆఫ్ బాడీ దట్ ఎగ్జిస్ట్ అందుకనే లోపల ఆ మెటీరియల్ ఉండకపోతే ఆ శక్తి లేకపోతే పంచదు పెదవులున్నాయి పళ్ళున్నాయి నాలుగు ఉంటుంది మాట్లాడలేదు ఎందుకని ఇంద్రియ శక్తి లేదు రెప్పలున్నాయి కళ్ళుంది బాగానే ఉంది అంతా చక్కగా ఉంది చూసే శక్తి లేదు కాబట్టి ఇంద్రియాలనేటువంటివి శక్తుల రూపంలో ఉంటాయి లోపల కాబట్టి వాక్ అనేది ఇంద్రియం శక్తి మాట్లాడగలుగుతున్నా అంటే ఏంటనేది శక్తి కెపాసిటీ ఈ కెపాసిటీ ఎందుకు బాబు గంటలు దంచేస్తారనే ఉపన్యాసమే శక్తి అది పవర్ అది కనపడదు అలాగని మనస్సు అనేది చూశారా మనసు బుద్ధి చిత్తం అహంకారం అది ఇంకా సటిల్ అది అసలు కనపడదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరికైనా మెంటలీ డిస్టర్బ్ అయ్యారనుకోండి వాడికి మందులు ఇస్తారు టాబ్లెట్స్ ఇస్తారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఆ మందు వాడి డిప్రెషన్ పోగొట్టకండి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి వాడిని ఏం చేస్తుందంటే ఆ మందుతో బాగా పడుకుంటాడు సడేషన్ ఇస్తుంది వాడికి ఏమైపోతుందంటే మేలుకొని ఉండడం వల్ల ఎక్కువ ఆలోచనలు పుడుతుంటాయి కదండి విపరీతంగా అది డిప్రెషన్ అండి అంటే అనవసరంగా గతంలో బతుకుతూ ఉంటాడు భవిష్యత్తుని కూడా చూడలేక ఈ గతమే భవిష్యత్తుగా చూస్తుంటాడు దట్ ఈజ్ ది ప్రాబ్లం నన్ను వాడాలా అన్నాడు నన్ను వాడాలా అన్నాడు నన్ను వాడాలా అన్నాడు నేను పనికి నేను పనికి గతంలో తన పనికి గుర్తు చేసుకుంటూ వాడు అన్నదాన్ని గుర్తు చేసుకుంటూ పైలప్ చేసుకుంటూ థాట్స్ డిప్రెస్డ్ గా ఉంటాడు భవిష్యత్తులో కూడా వాడికి భవిష్యత్తు బాగుంటుందా బాగుంటుందా విచక్షణ ఉండదు వివేకం ఉండదు నేను పనికి మారినవాడినే భవిష్యత్తులో వాళ్ళందరూ నన్ను అంటారు నన్ను ఇలా చూస్తున్నారు అని వాడిలో వాడు పైలప్ చేసుకుంటూ బ్రతుకుతాడు తీసుకాలి డిప్రెషన్ ఇది కనుక ఎక్కువ స్థాయి వెళ్ళిపోతే మెంటల్ బ్యాలెన్స్ పోతుంది ఉచితనం వస్తుంది వేరే వస్తుంది వాడు ఇంకేం చేస్తాడు ఇది ఆలోచించి ఆలోచించాలి పనికిమాని పనికుమాలి పనికి ఆలోచించి ఆలోచించి వాడు పనికిమాని పందని మొదలు పెడతాడు ఇంకా వెరితను ఇన్ని వెరితను బయటకు వస్తాయి అంటే ఇంతకు ముందు మెంటల్ స్టాండర్డ్ లో ఉండేది అంటే మెంటల్ లెవెల్లో ఉండేది ఇప్పుడు ఏమైంది ఫిజికల్ లెవెల్లోకి బయటికి యాక్షన్స్ వస్తాయనమాట అది వచ్చేసిన తర్వాత హ్యాండిల్ చేయడం చాలా కష్టం అది కొడతారు కట్టేస్తారు అన్ని చేస్తారు ఇంకేం చేయలేరు దానికి మందు లేదు పిచ్చికి మందు లేదు డిప్రెషన్ లో ఉన్నప్పుడు మందు వేస్తున్నామంటారు కానీ డిప్రెషన్కి కాదు మందు మనం పడుకోబెట్టడానికి ఎక్కువ థాట్స్ పెరక్కుని ఉండడం కోసం పడుకోబెడతారు మైండ్ మందు ఇవ్వలేరండి మైండ్ కి తెో మందు మనం పడుకోవడమే అంతే ఈజ్ నో ఫర్ మైండ్ అది కనుక్కుంటే ఇంకేముందండి బాబు అది మన రమణ మహర్షి ఒక్కరే కనుక్కున్నారు ఆయన ఉపదేశ సారంలో మన సంతృప్తి మార్గమే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా వృత్తయస్త్వహం వృత్తిమాశ్రిత వృత్తయో మన విద్యహం మన ఆయన ఎక్సలెంట్ క్వశ్చన్ చేస్తాడు దీంట్లో మానసంతృతి మార్గమే కృతే ఆయన కనుక్కున్నాడు మనస్సుకి మందు మనస్సుని కనుక్కున్నారు మనసుకి మందుని కనుక్కున్నారా కాబట్టి ఇక్కడ ఈ తోటి, వాక్తోటి తోటి, మనసు అంటే ఇవన్నీ ఇట్ రిప్రజెంట్ ఆల్ అంతఃకరణాలు బాగా సెటిల్ గా ఉన్నాయి ఇదేనండి మొత్తం లైఫ్ అంతకంటే ఏం లేదు ఫిజికల్ సిస్టమ్ మొత్తం ఫిజికల్ బాడీ దీంట్లో ఇంద్రియాలు లేకపోతే సూక్ష్మ కరణాలు మనస్సు బుద్ది చిత్తం అహంకారం అంతే ఇంకేమీ లేదు ఇదంతా తయారైంది దీన్ని ఆ చైతన్యం అనేటువంటిది ఉపయోగించుకుంటుంది దాంట్లో ఆ చేతన్యత అంటే మీకు పార్ట్ బై పార్ట్ ముక్కలు ముక్కలు చేసి చూపిస్తా ఉపదేశారని అసలేంటి జీవితం అంటే ఏంటి అసలు మనం తెచ్చుకునే ఉపాధి ఏమిటి ముక్క ముక్క ముక్క ముక్క పనస పొట్టు కొడతారు కదా పనస పొట్టు కొరికి అలా కొడతారు అలా ముక్కల కింద కొట్టి చూపించవచ్చు ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ అంత కాబట్టి ఆయన అంటారు మూడిటి తోటి కర్మ ఉత్తమమైన చేయాలి సటి ఈ ఉన్నా ఎలిమెంట్స్ ఉన్నాయి బుద్ధి చిత్తాహంకారానికి రిప్రజెంటేటివ్ మనస్సు ఈ సూక్ష్మంగా ఉండే ఇంద్రియాలకి రిప్రజెంటేటివ్ వాక్కు ఈ స్థూలంగా కనిపించే ఈ శరీరం ఈ మూడు కరణాలు వీటితో కర్మ చేయాలి ఎందుకు చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం సాధకులుగా మేలుకున్నాం కనుక మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరార్చన అవుతుంది అంతే ఈశ్వరార్పితం కర్మ అవుతుంది ఇప్పుడు ఈ పువ్వు దేవుడికి పూజనుకోండి ఇది వాడిపోయి నలిగిపోయి రెక్కలన్నీ విరిగిపోతే దాన్ని దేవుడికి పెడతానా లేదు ఫ్రెష్గా చూడ్డానికి బాగా అందంగా ఉండేటువంటి పూని పట్టుకొని పెడతామా చిని పెడతాం పండుందనుకోండి దెబ్బతిన్న పండు పెడతామా లేకపోతే బాగుండే పండు పెడతామా కొబ్బరికాయ కొడతాం కులిపోయింది వస్తే పక్కన పడేస్తాం మంచిదే పెడతాం అలాగనే నువ్వు చేసే కర్మలు కూడా ఈశ్వరార్పణం కదా పవిత్రమైన కర్మలే చేయి అపవిత్రత జోలికి వెళితే ఈశ్వరార్పణ కాదు అది కూడా దెబ్బతింటుంది కాబట్టి పవిత్రమైన కర్మలనే నువ్వు ఎంచుకుని వాటినే ఆచరిస్తూ